దేవిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను రాత్రికాల సమయంలో దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు దేవుని పేరిట మనం స్థుతిస్తూ గణపరుస్తూ ఆయన నామానికి మనము మహిమ తెచ్చేవారిగా ఉండాలి మనము ఆయనను కొనియాడి ఆయన నామానికి మహిమ తెచ్చే బిల్లుగా మనము ఆయనను ఎప్పుడూ స్థుతిస్తూ ఉండాలని దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రార్థన ద్వారా యొక్క ఆరాధన స్టార్ట్ చేసుకుందాము ప్రభా మహాపరిషతుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడైన ప్రభా నీకే వందన స్థుతుల స్తోత్రాల నాయన దయగలిగిన మతాన్ని నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ సాయంకాల సమయంలో ప్రభావ నీకే వందన స్థుతులు స్తోత్రాల నాయన ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా జాయిన్ అవుతున్నాం ప్రభా మీరే తండీ మీ ఆత్మ నడిపింపుదాయి చేయండి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా ఆత్మీయలో నడిపించండి పర్వక మర్మాలను పర్వలకు సత్యాలను ప్రభా బయలుపరచండి ప్రభా పరిశుద్ధడానికి వందనాలు అయినా సజీవమైన రకాల కింద మూల భద్ర పరిచిన విధానం కొరకైంది కోట్ల వందనాలు ప్రభావ మీ యొక్క ప్రార్థన ఆరాధనలో మీరు దిగండి మీ ఆత్మ నడిపింపుదాయి చేయండి ప్రభా ప్రభా మిషి తమ్ము నెరవేర్చే బిడ్డలుగా మార్చండి ఎసు ప్రభా పరిషిద్ధడానికి వందనాలు ప్రభా పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి ఎస్సు ఇంకా జాయిన్ ప్రతి బిడ్డను కూడా మీరు నడిపించండి ప్రతి ఆటంకంను తొలగించండి ప్రతి సైతన్ ఆటంకాలన్నీ తొలగించండి ప్రభా యసు ప్రభా నీ నామానికి మహిమ ఘనత పొందండి యశు ప్రభా పరిషుద్ధడానికి వందనాలు నైనా మీరే ప్రభా ఈ మీటింగ్ ని ప్రభావ ఆది మొదలుకొనంత వరకు ప్రభా మీరే నడిపి మీరే ఆత్మ నడిపింపు దయచేయమని కృపల భద్రపరచమని ఏసయ్యా ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడి బలపరచమని ఏసయ్యా నిస్తానికి అప్పు చెప్పుకుంటూ ఏసై పరిశుద్ధి నామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్లాంక్ యూ నిన్నే నయా నిన్నే స్తునయా ఎన్ సునయా నివేన మార్గము సత్యముజీవము నివేన రక్షణ విమోచన దుర్గము నివేన మార్గము సత్యము జీవము నీవే నారక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధిను నిన్నే ఆరాధితును ఆరాధితును నిన్నే ఆరాధితును సేవిను నిన్నే సేవిను సేవిను నిన్నే సేవితును నిన్నే స్థుతినయా ఏసయ్యా నిన్నే స్తుతునయా ఇసాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవె బలిగా మారవు ఇసాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవె బలిగా మారవు నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధితూనూ నిన్నే ఆరాధితూను ఆరాధితూను నిన్నే ఆరాధింతును సేవితును నిన్నే సేవితును సేవిను నిన్నే సేవితును నిన్నే స్థుతినయా ఏసయ్యా నిన్నే సెవింతునయా నేను వెతకపోయినా నన్ను వెతకితీవి నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టి నేను వెతకపోయినా నన్ను వెతకితివి నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టి నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీ సాటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీ సాటి దేవుడు లేడయ్యా ఆరాధింతోను నిన్నే ఆరాధింతోను ఆరాధితూనూ నిన్నే ఆరాధింతును తే వింతూను నిన్నే సే వింతూనూ నిన్నే సే నిన్నే స్థుతి నిన్నే ప్రేమితునయా నీవేన మార్గము సత్యము జీవము నీవేన రక్షణ విమోచన దుర్గము నీవేనా మాగము సత్యము జీవము నీవే విమోచన విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా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 ప్రేమిను ప్రేమితోను నిన్నే ప్రేమితును సేవిను నిన్నే సేవింతోను సేవిను నిన్నే సేవితును నిన్నే స్థుతినయా ఇసయా నిన్నే సెవింతునయా నిన్ను నయా అది థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లో ప్రైజ్ థ్యాంక్ యూ దీపా సిస్టర్ ప్రైజ్ రాడు సిస్టర్ అన్న ప్రైజ్ లోడన్నా ప్రైజ్ రాడు సిస్టర్ మీరు నడిపించండి సిస్టర్ ఓకే వాయిస్ క్లియర్గా ఉందన్నా క్లియర్గా ఉంది సిస్టర్ ఓకే అన్న థ్యాంక్ యూ సరే మనం వాక్యం చూసుకుందాం ఇర్మియా ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ వర్సెస్ ఇర్మియా ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ వర్సస్ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుధ్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవాయ సుప్రభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత కలియ రజ పరిశుద్ర పగు సర్వశక్తి మంత్రుల సర్వాధికారిని వందనాల తండ్రి దేవాయ సుప్రభ మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నవి తండ్రి నీ యొక్క ఆత్మకర్యం చెరిగించండి నీ మా మధ్యలో ఉంచండి తండ్రి అదే రీతిగా ప్రభ ఈ దినంన తండ్రి మరి ఏ వాక్యమైతే ప్రభా సిద్ధపరుచున్నారు ప్రభ మాకు మరి ప్రతి వాక్యాన్ని కూడా మేము చదివి ప్రభ దాన్ని మేము ప్రాక్టీస్ చేసేలాగా సాయపడమని ప్రార్థిస్తుండీ ఎందుకంటే ప్రభ మాలో ఎన్నో ఆయుజకరమైన ఉన్నాయి ప్రభ ప్రతి ఆయుజకరమైనది ఏదో ప్రభ మాకు చూపించండి వాటిని చదువులో ఒప్పుకొని విడిచిపెడతాం ప్రభా మాకు సహాయం చేయని ముందుకు నడిపించండి ప్రభ అదే రీతిగా తండ్రి రేవాయసు ప్రభ నా కూడా ప్రభా యొక్క అధికారానికి లోపలి నడుచుకుంటాను ప్రభ నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి వేసే సహారపడండి ముందుకు నడిపించండి ప్రభ ముఖ్యంగా ప్రభ నాలో ఉన్న సొంత తలుపులను కద్ించి కొట్టివేసి ప్రభ నీ యొక్క తలుపులకు చోటించి నేను నడుచుకుంటాను సహాయపడండి ప్రభ మీరే ముందు నడిపించుకొని ప్రార్థిస్తుంది తండ్రి దేవ యస్ నా నోటిని రాక్యం పుట్టి స్వస్థపరిచి ప్రభ నీ యొక్క జీవమైన వాక్కు ప్రభ నా నోట్లో పెట్టమని ప్రార్థిస్తుండీ రేవా ప్రతి వాక్యని అర్థం చేసుకునడానికి ప్రభ మరి న పరిశుద్ధాకృత నడిపింపు దయచేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థశ్రమండి ఓకే ఇర్మియా ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ వర్సెస్ చూడండి ఈ వాక్యము ఏ విధంగా చెప్తుందంటే ఆయన నీతిని నాయనే అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు చూడండి ఇదే ఏవో వాకు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావాలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయమైన క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి నాయమును బట్టి నీతి నీతిని బట్టి ఏవోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎరళన జనులు ఆయన అందు తమకు ఆశీర్వాదము కలుగు కలుగుకొను ఆయన అందే అతిశయ మరి ఈ వాక్యలను చూసుకోవటం మనకు అర్థమైపోతుంది ఆ ఇది దేవు నమ్మిన ప్రతి ఒక్క బిడలకు వర్తిస్తుందనమాట ఆ యాక్చువల్లీ ఇది ఇర్మియాతో దేవుడు బయలుపరిచినాడు ఇర్మియాతో మాట్లాడినప్పుడు మళ్ళీ ఇర్మియా దేవుని యొక్క సన్నిధిలో ఆ ఎంతో భక్తి కలిగిన జీవితం నడుచుకున్నాడు ఇర్మియా మరి ఆయన ఎంతగానో కన్నీటి ప్రార్థించినాడు కదా ఇర్మియా మరి ఇక్కడ దేవుడు ఏ హో వాక్ మరి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క వాక్కు ఇర్మియాతో మాట్లాడిన దేవుడే ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడే అదే రీతిగా ఎందుకంటే ఇజ్రాయల్స్ ప్రజలు అంటే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ఇజ్రాయల్స్ ప్రజలు మెయిన్ గా ఏంటంటే శరీరకరమైన ఇజ్రాయలైస్ కాకుండా ఆత్మీయమైన ఇజ్రాయలేస్ మరి వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతారు కదా ప్రతి వారితో కాబట్టి ఆ కాలంలో ఇజ్రాయలేస్ ప్రజలు అని ఆ దేశాన్ని సుచ్చాయిస్తుంటారు ఇజ్రాయల్స్ దేశం ఉంది కదా అట్లా అని అనుకుంటారు కానీ అది కంపారిజన్ చేసుకున్నా చేసుకోకపోయినా రీజన్ ఏంటంటే మెయిన్ గా ఆయనకి ఎవరైతే లోబడి జీవిస్తారో వారికి మాత్రమే ఈ వాక్యము వర్తిస్తుంది అని అనుకుంటారు కానీ ఈ వాక్యం లోకం అంతటా వర్తిస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఈ వాక్యము దేవుడు మనతోటి చెప్తున్నారు కదా మనకే కదా అని అనుకుంటాం కానీ ఆ అందరికీ వాక్యం వర్తిస్తుంది ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు మరి సత్యం తెలియని ప్రతి బిడ్డ ఇజ్రాయల్స్ ప్రజలే కదా ఎందుకంటే సత్యం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళంతా కూడా సత్యంలోకి రావాలా నడుచుకోవాలా ముందుకు వెళ్ళాలని అంటే దేవుని యొక్క వాకు అనేది తెలియాలా ఆయన సత్యం ఎందుకు ఇక్కడ కూడా అంతే ఇజ్రాయల్స్ ప్రజలకి వాళ్ళు చేసిన తప్పిదంలో ఎన్నో ఉన్నాయి వాళ్ళు దేవుని ఎంత గనమో ఆ దేవుని యొక్క హృదయాన్ని బాధ పెట్టినారు ప్రజలంతా అయితే ఆ సమయంలో ఇర్మియా ఎంత గనమో కన్నిటి ప్రాధ్యం చేసిన ప్రజలు ఈ విధంగా ఉన్నారనేసి ఆ ప్రజల కొరకు ఆయన చాలా కన్నిటి ప్రజలు కాబట్టి ఇది వాక్యము మన వర్తిస్తుంది ఆ కాలంలో దేవుడు ఆయనకి బయలుపరుచుకున్నాడు దేవుడు ఇర్మియాకి కానీ ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు అనే రాకడ కోసం తెలియజేయబడుతుంది అంటే దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంలో ఉంది సమీపంలో ఉంది కాబట్టి లోకం అంతట ఎక్కడ చూసినా ఘోరాలు ఇవన్నీ జరుగుతున్నాయి చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది దేశం ఎక్కడ చూసినా ఎందుకంటే పాపం ఎక్కువైపోతుంది రోగాలు ఎక్కువైపోతున్నాయి ప్రతి ప్రజలు ఇదైపోతున్నారు ఐజేలా ఉంటుంది ఐజేలా దేవుడు మంచి క్లియర్ గా మాట్లాడుతున్నాం ఐజే ఫస్ట్ చాప్టర్లా ఎందుకంటే ఐజేల ఫస్ట్ చాప్టర్ లో చూస్తే దేవుని యొక్క దేవునికి ఎంత కోపం తెప్పించినారు అంటే అంత కోపం తెప్పించినారు దేవునికి కూడా వాళ్ళని క్షమించాలి అనే ఉద్దేశం కూడా రాలేదు దేవునికి కానీ ఇరిమియా అంతగా కన్నీటి కార్చినాడు కాబట్టి చివరికి దేవుడు మాట వినడు అంతకు ముందుకు ప్రార్థన ఎంత చేసినా దేవుడు వినలే ఎందుకంటే ఆయనే చూడండి ఇజ్రాయల్స్ ప్రజలు దేవుని హృదయాన్ని అంతగా బాధ కదా పరిశుద్ధ దేవుడు చిన్న పాపం అన్నా సహించలేదు కదా ఒక చిన్న తప్పు ఉన్నా ఆయన సహించడు ఎంత పాపం ఉన్నా ఆయన సహించడు ఎందుకంటే ఆయన అంతగా మనల్ని ప్రేమించడు మనల్ని ప్రేమించి ఆయన బిడగా మనల్ని తయారు చేసుకుంటే మనం ఎట్లున్నామంటే ఆయన సన్నిధిలో వారి ఆయనకి మూర అన్ని చేయాల్సింది ఎట్లయిపోయిందంటే లోకం వైపే చాలా మంది ఇంట్రెస్ట్ పెట్టేస్తున్నారు అనమాట ఎందుకంటే చూడండి ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు ఏమని ఇది యహో వాకంటున్నారు ఇజ్రాయేలేస్ మీరు తిరిగి ప్రాణుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావాలను తిరిగి మళ్ళా మనం దేవుని వారి ఆయన దగ్గరికే పోవాలా ఇంకా ఎవరి వల్ల కాదు ఎందుకంటే మనము ఆ కూడా చూసినాం యోహాన్ చాప్టర్ లో యోహన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ లో కదా ద్రాక్ష ఆయన తీగలం మనము ఆయన నంటగట్టుకొని మనం నడవాలా కానీ ఒకవేళ మనలో చది ఆ క్రియలు సరిగ్గా లేకపోయి ఉంటే మనలో ఏదైనా హేయమైన క్రియలు ఉంటే అవి తీసేసుకోవాలా లేకపోతే దేవుడు కట్ చేసేస్తాడు కట్ చేసేటప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు కానీ మొత్తానికే కరాబైపోతే తీసిపడేస్తాడు దేవుడు సో ఇక్కడ కూడా అంటే ఎట్లైనా తిరిగి ఆయన దగ్గరికే రావాలి ఇజ్రాయల్ ప్రజలంతా రాను ఉద్దేశించిన నా యుద్ధకే రావాలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయమైన క్రియలు నా సన్నది నుండి తొలగించు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం ఇట్లుండాలా క్లీన్ గా ఉండాలా కదా చాలా మంది దేవుని యొక్క సన్నిధికి వస్తారు పాటలు పాడతారు వర్షిప్ చేస్తారు వాక్యం చెప్తారు అన్ని చెప్తారు కానీ ఎవరి హృదయము ఏ పాటిదో అది గ్రహించుకోవాలి మన హృదయం ఏ పాటిది కదా ఎందుకంటే ఆయన అదే అంటుండ్రు ఈ ఏమైన మనలో ఏవైతే ఉన్నాయో తప్పిదములు అన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే ఎప్పుడైతే మన తప్పిదములు ఒప్పుకున్న తర్వాతకు అప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాం లేకపోతే ఆ మనలో అంత ఏమైన క్రియలు ఇవన్నీ ఉన్నాక ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన మన మాట వినడు ప్రార్థన చేసినా వినడు వర్షిప్ చేసినా వినడు ఎందుకంటే ఏమైనా క్రియలు మనలో ఉంటే ఆయన వింటడు ఆయన చిన్న పాపం కూడా సహించడు కదా దేవుడు మరి సహించినప్పుడు మనలో ఎన్నో తప్పిదమ్ములు ఉంటాయి కాబట్టి అవన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే ప్రతి పాపము శాపము ఆయనే సిల్వ మరణంలోనే ఉన్నది కదా ఎందుకంటే మనకున్న ప్రతి పాపమే కానీ శాపమే కానీ రోగమే కానీ బ్యసనాలే కానీ సమస్తము ఆయన ద్వారానే మనకు విజయం వచ్చింది ఆయన ద్వారానే స్వస్థత వచ్చింది ఆయన ద్వారానే అన్ని వచ్చినాయి మనకి కాబట్టి ఈ చివరి డేసెస్లల్లా ఎట్లుందంటే లోకం అంతటా గలిబిలి ఉంది ఇష్టం వచ్చిన జీవితాలు జీవిస్తున్నారు స్వార్థంగా జీవిస్తున్నారు ఇష్టం వచ్చినట్లు మరి ఆ టైంలో ఇరిమియా ఇవన్నీ తెలుసుకొని ఆయన ఎంతగానో కన్నిటికార్చినారు ప్రజల కొరకు ఎందుకనంటే దేవుడు చెప్పిండు ప్రతిది కానీ ఈ కాలంలో చూస్తే చెప్తున్నాను కదా ఆ ఇప్పుడు ఇడిమి ఉన్న టైంలో పాపము కంటే మన టైంలో పాపము ఇంకా విపరీతంగా ఉంది ఇంకెక్కువైపోయింది చాలా చాలా ఘోరంగా ఉంది ఆ ఇమీ అంతగా కనీటి ప్రార్థన చేసినప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే అసలు ఈయన ఇంతగా ఎందుకు ఏడ్చినాడు ప్రభు అని నేను చాలా సార్లు దేవునికి క్వశ్చన్ అడిగిన ప్రభా ఎందుకు ఈయన ఏడ్చిన అసలు ఎవరు కూడా అంతగానో మేడ్చరు ప్రభా ఈయన ఎందుకు అంతగా ఏర్పాల్సి వచ్చింది అని నేను చాలాసార్లు దేవునికి ఈ ప్రశ్న అడిగినప్పుడు కళ్ళార అట్లా కనిపించినాయి ఏమంటారు ఇన్సిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్ని చెప్పడానికి నాకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నాకు రావట్లే మీ అందరు కూడా మీ కళ్ళెదుట చూడొచ్చు కదా ఎన్నో చూస్తున్నాం మనము కళ్ళారమ్మనే ఎదుట ఇవన్నీ చూస్తుంటే అప్పుడు అనిపించింది అందుకేనే ఆయన ఇంతగానో మేర్చున్నాడు కొన్ని దర్శనంలో అది కూడా ట్లా ఆయన ఎన్నిగనము ఆ ప్రతి ప్రజల పట్ల యేసుప్రభు ఎట్లయితే గెచ్చమని తోటకి వెళ్ళి ఆయన ప్రార్థించినడు తరతరుల వరకు ఆయన చిల్వ మరణం పొందడానికి విజయం పొందడానికి ప్రతి ప్రజల కొరకు ఆయన ఎట్లయితే తన ప్రేమించి ఆయన మన స్థలం సిద్ధపరచడానికి ఇవన్నీ ఆయన సిద్ధం చేసుకున్న దేవుడు మరి ఆయన ఎట్లయితే కన్నీటి విడిచి ఏడ్చినాడు యేసుప్రభు మనం నెక్స్ట్ బైబుల్లో చూసుకుంటుంది ఇర్మియా ఒకడే అంతగానం నేర్చుకోవాలని చూసుకుంటున్నాం కదా ఏసు ప్రభు దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు ఇర్మియా అట్లనే ఎందుకంటే ఐజియా మనము ఫస్ట్ చాప్టర్ లో చూసుకుంటే దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి ఆయన హృదయాన్ని ఎంత గాయపరచడో మనకి ఇక్కడ తెలిసిపోతాం మనము ఐజియా ఫస్ట్ చాప్టర్ చదివినప్పుడు కానీ ఇక్కడ మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఆ ఎటు నువ్వు ఎట్లన్నా తిరుగు ఎట్టన్నా పో ఏమని చేసుకో కానీ చివరికి దేవుని దగ్గరికే రావాలా ఎందుకంటే ఆయన ఎట్లైనా చేసి ఆయన వైపు రప్పించుకుంటారు ఆయన బిడ్డలు ఎవరైతే రక్షింపబడ్డారో ఎవరైతే ఆయన ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినారో ఎవరైతే ఆయన యొక్క మాటలు తెలిసిన వారైతే ఎవరైతే బైబుల్ ధ్యానించినారు ఎవరైతే ప్రార్థనలు ఉన్నారో దేవుని కోసం ఎవరికైతే తెలుసో ఎట్లా తిరిగి మళ్ళీ ఆయన ఆయన దగ్గరికే రప్పించుకుంటారు దేవుడు ఎందుకంటే ఆయనే ఇష్టంతో మనుషులని క్రియేట్ చేసుకుంటారా అంటే ఆయన ఇష్టం చేత మనల్ని అందరి క్రియేట్ చేస్తారు ఎందుకంటే ప్రథమ ఫలంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు ఆత్మీయమైన ఇజ్రాయలెట్స్ కాబట్టి ప్రథమ ఫలంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాక మనం ఏదైనా తప్పిదం చేసే ఆయన సహిస్తా ఆయన ఏం చేశాడు శిక్షించి తన ప్రజలను తన వైపు రప్పించుకుంటాడు కాబట్టి ఆయన ఇచ్చే శిక్షలు మనం అనుకుంటాం ప్రతి వస్తున్నాయి కదా అది అని శోధనలు వస్తేనే ఆ శోధన ఏంటి మనదే ఉంది తప్పిదం ఎందుకంటే మనం చేయడం ద్వారానే ఆ యొక్క శోధన మనకు వస్తుంది ఒకవేళ మనం చేయకపోయి ఉంటే అది రాదు మన దగ్గరికి కాబట్టి చూడండి ఇక్కడ సత్యమును బట్టి నాయమును బట్టి నీతిని బట్టి ఏహోబా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనులు ఆయన తమకు ఆశీర్వాదము కలుగు పొందురని ఆయన అందే చూడండి ఇప్పుడు ఆయనైనే సత్యము ఆయనైనా మార్గం ఆయననే జీవం ఇది మనకందరికీ తెలుసు కాబట్టి ను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎట్లా ఉన్నా చివరి మూమెంట్లా నువ్వు ఆయన గ్రహించిన తర్వాతకు చివరికి నువ్వు దేవుని దగ్గరికి రావాలి ఎందుకంటే ఆయన సత్యంని అనుసరించిన నడవాలా ఆయన నాయని బట్టి నువ్వు నడవాలా ఆయన నీతిని బట్టి నువ్వు నడవాలా ఎందుకంటే మన దేవుడు మనకు ప్రమాణం చేసినాడనమాట ఇవన్నీ చేస్తేనే మనకి ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఆ ఈ క్రిటికల్ డీసీస్లలో అయితే ఆశీర్వాదం ఎట్లా వస్తుంది మనము ఒకరికి సహాయపడినప్పుడే మనం ఒకరికి చెప్పినప్పుడే ఈ ఆశీర్వాదము మనకు ఈ లోకంలో మనకు వర్తించకపోవచ్చేమో కానీ వరలోక రాజ్యంలో అయితే కంపల్సరీగా ఉంటది ఆశీర్వాదం మనం అనుకుంటున్నాం ఎందుకంటే క్రిటికల్ రేసెస్ నీకు ఎక్కడ ఆశీర్వాదం రాదు ఈ చివరి మూమెంట్ల ఈ చివరి టైమ్స్ లండ్ ఆఫ్ ది టైమ్స్ దేవుని యొక్క రాకడ సమయంలో లోకం నశించిపోతుంది కానీ ఇక్కడ ఆశీర్వాదం కలుగుదూరు ఆయనే అందే అతిశ్రయపడడం అంటే చివరికి దేవుని దగ్గరికే రావాలా ఆయన దగ్గరికి వచ్చినప్పుడే నీకు ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదం లేదు ఆయన దగ్గరికి రావడమే గొప్ప గిఫ్ట్ అది ఎన్ని బాధ శ్రమలు అనుభవించిన తర్వాతని అప్పుడు ఆయన సన్నదికి మనం రాగలుగుతాము లేకపోతే మనము ఒకవేళ రాకపోయినా ఆయనే తీసుకొస్తాడు ఎందుకంటే మనం ప్రకటనలు చూసాం ప్రతి వారు అని కదా ఆయనకి అసాధ్యం అనేది ఏది కాబట్టి సమస్తం సాధ్యమే కాబట్టి ఆయన ప్రజలని ఆయన వైపు మరలించుకోవడానికి ఆయన ఎన్నో చేశాడు కాబట్టి చూడండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ పీటర్ వన్ సెవెన్ లో మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఆయన ప్రజలని ఆయన దగ్గరికి ఎట్లా రప్పించుకుంటారో చూడండి ఫస్ట్ పీటర్ వన్ లో నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వల కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచున్నదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మీకు ఎప్పుడునో మహిమ గణత కలుగును కరణ మగును చూడండి అంటే నశించుకో సువర్ణము మనం అనుకుంటాం శ్రమం కష్టాలు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఈ కష్టాలన్నీ నాకే రావాలా నేనే చేస్తున్నానా ఇట్లా ఉంటది వాళ్ళ మనోవేదనలో వాళ్ళ దుఃఖంలో ఇలాంటి థాట్స్ వాళ్ళకు వస్తుంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ భరించాలా ఇంకా ఎవరికి కూడా ప్రతి వారికి ఎందుకనంటే ఎవరైతే బిదం చేసి వారికి ఆ శిక్ష కానీ ఒకరికి వచ్చిన శిక్ష ఒకరికి రాదు యోబుకు వచ్చిన సమస్య వేరే వాళ్ళకి రాదు యోబుకు వచ్చిన సమస్య యోబుకే ఉంటది ఇప్పుడు యోహానికి వచ్చిన సమస్య యోహానికే ఉంటది అంతేగాని యోహాను మనం కూడా చేయగలుగుతాం అనంటే కాదు అలాంటి శిక్ష మనకు రాదు ఆయన ఇచ్చే శిక్ష ఎట్లుంటది అంటే ఏ ఆత్మ ఎంత భరిస్తుందో అంతవరకే అనిస్తాడు కాబట్టి ఇక్కడ నశించిపోయే సువర్ణము చూడండి ఏదైనా నశించిపోతుంది అన్నప్పుడు అగ్ని పరీక్ష కంపల్సరీగా కావాల్సింది ఎందుకంటే అది చివరికి అది నశించిపోతే అది చాలా ఘోరమైన పరిస్థితి కానీ ఇక్కడ దేవుడు ఏం చూస్తుందంటే అగ్ని పరీక్ష అనేది వాళ్ళకి పెడుతున్నాడు చివరికైనా వీళ్ళు నా దగ్గరకు కదా ఇక్కడ అదే చెప్తున్నాడు రాను ఉద్దేశించిన ఏడల నా యుద్ధకే రావాలిను నీవు ఇటు అటు తిరిగినా మానిన నీ హేయమనే క్రియలు నుండి తొలగించు అదనమాట అందుకే ఎప్పుడైతే మనకు కష్టము నష్టము వచ్చినప్పుడు చూడండి సంతోషంలో ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తావా బాధలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు అని స్థుతిస్తావా కదా మనము ఈ లోకంలో చాలా మటుకు ఎక్కడా చూసినా హ్యాపీనెస్ అనేది ఉంటే దేవుని మర్చిపోతారు వాళ్ళలో ఏదో ఒక లోటు ఉంటే అప్పుడు దేవుని వాళ్ళు దేవుని పోస్తారు అప్పుడు వాళ్ళు ప్రతి పరీక్షలో అంటే విశ్వాసంలో వాళ్ళ పరీక్ష పొందుతూ ఉంటారు చూడండి ఇప్పుడు పావులు ఉన్నాడు వాళ్ళు కూడా ఆ దేవుని యొక్క సేవ చేసి చేసిండు ఆ చివరికి ఆయన కడపలో ఒక ముళ్ళు పెట్టారు కదా దేవుడు మరి ఆ ముళ్ళు పెట్టినప్పుడు మరి ఆయనకి దేవుడు ఏమంటారు నా కృపణకు చాలునంట కదా అదే రీతిగా దేవుడు ఇచ్చే శిక్ష అనుభవించాల్సిందే ఎందుకంటే ఆయన మనం మంచి కొరకే మనం ఆయన ఉండడానికి కొరకే ఆయన ఇచ్చిన శిక్ష కాబట్టి